ఆత్మలింగార్థము ఈ గ్రంథమునందు ప్రతి పద్యము చివరిలో అఖిల జీవసంగ ఆత్మలింగ అని చెప్పబడినది దీని అర్థమేమనగా అన్ని జీవరాశులందు కలిసి ఉన్న ఓ ఆత్మా అనుటయే ద్వావిమౌ పురుషౌ లోకే అను గీతావాక్యము ప్రకారము మన శరీరములో రెండు ఆత్మలున్నవి ఒకటి జీవాత్మ రెండవది ఆత్మ జీవాత్మ ఒక్క శరీరమునందు మాత్రము ఉన్నది ఆత్మ అన్ని దేహములందు వ్యాపించి ఉన్నది ఈ గ్రంథమందు పద్యములు చెప్పినవాడుకూడా మనిషియే ఆయన శరీరమందుకూడా ఆత్మవున్నది తాను చెప్పు విషయములు ఇతరులకు చెప్పనట్లు తనలో ఉన్న ఆత్మకే చెప్పుకున్నట్లు పద్యాల చివర అఖిల సంగ ఆత్మలింగ అన్నారు ఇట్లు చెప్పుట ఇతరులకు ఇష్టమైతే ఈ మార్గమును అనుసరింతురు కష్టమైతే వదిలిపెట్టుదురు కాని సరిపడని వారు దూషించరు ఈ గ్రంథములో అజ్ఞానులలోని అంధకారమును చూపెట్టుచూ జ్ఞానమార్గములను చెప్పడమైనది అటువంటప్పుడు ప్రజలను ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా కొంతమందికి వ్యతిరిక్తముగా ఉండును కావున చెప్పు విషయము ప్రజలకే అయినా చివరి వాక్యము తనలోని ఆత్మకే చెప్పుకున్నట్లు వ్రాయబడినది